సంకీర్తన రెండు వందల తొంభై ఏడు చాలా నువ్వి చేయునట్టి జన్మమేమి మరణమేమిగలిపి దొరతనంబు మాన్పుటింత చాలదా పుడమి పాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు హడపరానిబంధములకు కారణంవి ఎడపకున్న పసిడి సంఖ్యలేమి ఇనుప సంఖ్యలేమి మెడకు తగిలియుండి ఎప్పుడు మీదు చూడరానివి చలముకున్న ఆపదేమి సంపదేమి సంపదేమిడు తనకు అలమి పట్టి దుఃఖములకు అప్పగించిన పసిడి గుదియేమి ఇనుప గుదియేమి మోదుట ఇంత చాలా కర్మయేమి వికృత కర్మియయినకు కర్మఫలము మీద కాంక్ష కలుగుటింత చాలదా మర్మమిరిగి వెంకటేశు మహిమలను చూ తెలిసినట్టి నిర్మలాత్మకిహము పరము నేడు కలిగే చాలదా